ఇది నిస్త్రైగుణ్య అనే పదానికి నిర్వచనం శంకరులు ఏం చేశారంటే ఈ మూడింటిని కలిపేసి ఎదరా విస్తారంగా చెప్పచ్చులే అనుకున్నారో ఏమో నిష్కామో భవ ఎందుకంటే కామంలో ఈ మూడు ఉన్నాయి కామంలో కర్త ఉండాలి కామన్ అంటే కోరిక దానికి కర్త ఉండాలి కర్త ఉండాలి అంటే దేహంతో వీడికి మమా అహం మమ అభిమానం ఉండాలి దేహంతో అధ్యాసలు ఎందే అంటే దేహమే నేను అనేటువంటి ఐడెంటిఫికేషన్ ఆ తాదాత్మ్యం లేకుంటే మీకు కామన్ ఉన్నది సర్వ కామనలు దాన్ని చేపడతాయి నేను ఎక్కడో పాఠం చెప్తున్నా ఇలాగే ఇక్కడ టొరాంటోలో ఇక్కడ ఒక లేచాడు లేచన్నారు అంటే ఏమంటారండి మీరు అంటే ఇప్పుడు నేను నేను కాదంటారా అంటే మరి నేను చేసే పనులు అవి నేను కాదని చేస్తుంటే మరి ఎవరు చేస్తున్నారు మరి అంటే ఇంక జీవితంలో ఏదైనా సుఖం ఒకటి అనుభవించాలంటారా అక్కర్లేదంటారా అని అడిగాడు మూడు ప్రశ్న నేను చెప్పాను మహాత్మా ఈ పాఠం మీకు కాదు మీకు కాదు ఈ పాఠం ఎందుకంటే నేను నేను కాదంటారా అంటే వాడు తమో గుణ ప్రధానంగా ఉన్నాడు దేహంతో తాతాత్న్ని చెంది ఉన్నాడు ఈ పనులు చేసేవాడిని నేను కాదంటారా నువ్వు కాదురా కర్మలు చేసేవాడు కోపం వస్తుంది వాడికి హీ బికమ్స్ యాంగిరీ రియల్లీ నేనే నన్ను అడుగుతారు క్లాస్ నుంచి వచ్చేస్తో రూమ్కి వచ్చి ఒక ఆయన నన్ను అడిగారు ఎవరు నీ క్లాస్లో మీరేమో ఆత్మ మీరు ఆత్మకర్త కాదంటే ఆత్మంటే నేనవును మీరే నేను ఆత్మకర్త కాదని చెప్పారు కదా అయితే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నకి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది నేను కాదంటారా సో ఐ సెడ్ ఎస్ యూ యుర్ నాట్ డివన్ యూ హెవ్ టు యూ హెవ్ కమ్ టు నో దాట్ చాలు చాలండి ఇలాగె ఎక్కడైనా ఉంటుందా అంటే ఆమె రదే అంచేతనే మీరు త్రైగుణ్యంలో ఉండండి కొంతకాలం ఏం పర్వాలేదు ఆ పాఠం మీకోసం కాదు మీరు వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది అంచేతనే ఇది ఎవరు చెప్పడం మానేశారు ఇది ఎక్కడా వర్కౌట్ అయ్యి సమాచారం కాదని లేని నిశ్చైగుణ్యం నిష్కామోభవ కాబట్టి కామన అంటే దేహంతో మమేకమై ఉండాలి ఆ తర్వాత కర్తృత్వం ఉండాలి కామనలో భాగము ఆ కర్మ యొక్క ఫలాన్ని భోగించి వాడిని నేనునే భోక్తృత్వం ఉండాలి దేహాధ్యాస తమోగుణంతో అభిమానము కర్తృత్వాధ్యాస రజోగుణాభిమానము భోక్తృత్వాధ్యాస సత్వగుణాభిమానము మూడు కలిసి కామ నిశ్రైగుణ్య అంటే నిష్కామో భవ మీరు ఆలోచించండి ఏ కామనా ఉండకూడదు ఏ ఏ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ వాట్సో ఎవరు ఏ డిజైర్ అనవసరం అది ఒక లక్ష్యంగా పెట్టుకుని వర్క్ చేయాల్సి ఉంటుంది దాని మీద వర్క్ చేయాలి చాలా కఠినమైన విషయం ఏ డిజైరు అనవసరం ఇది ఎలాగంటే దీనికి ఒక సమాచారం ఒక కథ ఉంది సనత్కుమార మహర్షి ఆయన ఒక కుటీలో కూర్చుని ఏదో కూర్చుని ఉంటాడు అంటే అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు పైన వెళ్తూ ఉంటారు ఆకాశంలో వెళ్తూ ఉంటారు వెళ్తూ పార్వతి పరమేశ్వరుడు ఈశ్వరుడు శివుడితో అంటుంది ఎవరండి ఆ కింద ఆయన అంటుంది ఆ తేజస్యాలు ఆ పోని ఓసారి వారితో మాట్లాడి వెళ్దాం ఎందుకులే పార్వతి ఆయన దారిని ఆయన ఉండని ఆయన ఆత్మనిష్ఠుడు పెద్ద పట్టించి మనం వెళ్ళినాను ఉందరిని మనం వెళ్దామంటే అదేం కుదరదు ఆత్మనిష్ఠుడు ఏమిటో నేను ఒకసారి చూడాలి పద అని సరే వెళ్తారు ఇద్దరులో వెళ్ళిన తర్వాత శివుడు చెప్తాడు ఆయన ఇంకా చూసేసి వెళ్ళిపోదాం ఆయనతో సంభాషణ పెట్టుకోద్దరు అంటే ఆవిడ అలా ఎందుకని నేను మాట్లాడతాను నేను జగన్ మాతనే నేను నేను మాట్లాడడం తప్ప నేను వరాలు కూడా ఇవ్వగలుగుతాను అంటే వద్దు అవేం వద్దు నువ్వు అసలు మాట్లాడద్దు అదేం కోదో ఓకే ఏ సనత్కుమారు నువ్వు చాలా గొప్పవాడు అని చెప్తున్నాడా శివుడు సాక్షాత్ ఆయనే చెప్తున్నాడు నువ్వు నిజంగా గొప్పవాడు అయి ఉంటావు సో నీ నీ తేజస్సుకి నీ యొక్క గొప్పతనానికి నేను చాలా సంతోషించాను నీకు నేను వరం ఇస్తాను కోరుకో అంటే ఆయన నాకు వరమా ఐ డోంట్ నో నాకే వరం వద్దమ్మా అంటే అదేమిటి జగన్మాత వరం ఇస్తానంటే వద్దంటావు నీకు ఇంత అహంకారం అబ్బా అహంకారం కాదు తల్లి అహం లేకపోవడమే సమస్య అసలు కాబట్టి నాకే వరం అవద్దు అదేం కుదరదు నేను వరం ఇస్తాను నువ్వు కోరుకోవాల్సింది ఆయన ఒక వస్త్రం చిరిగిపోతే కుట్టుకుంటున్నాడు అడ్డ ఆయన అంటాడమ్మా ఈ సూది ఇటు నుంచి పొలిస్తే అటు వరం ఇవ్వమనుకో అంటే అర్థం ఏంటి దానికి ఒక వరం కావాలా స్పాంటేనియస్గా వస్తుంది అంతే వరం కోరాలంటే అదే వరం ఇంక అంతకంటే వరం అదేం వరం అలాగేం కుదరదు మరి అయితే ఇంకో వరం ఏమిటా ఆలోచించి ఇటు అటు చూస్తే సూర్యుడు మెట్ట మెట్ట మధ్యాహ్నం మీద ఉంటాడు అమ్మా ఇంకొక ఆరు గంటల్లో సూర్యుడు పశ్చిమాద్రిని చేరిట్ల వరం అంటే అదే వరం అంటే మరి నాకు ఇలాంటి వరాలు అయితే వస్తున్నాయి వరం లేదంటే అంటే వరం లేకపోతే శాపం ఇస్తానైతే నీకు అంటుంది అంటే అమ్మా నీ అనుగ్రహం అయితే సరే ఒంటె వైపో చాలా అహంకారంగా ఉన్నట్టున్నా ఒంట అంటే అంటే ఆయన ఒంటైపోతాడు పార్వతి పరమేశ్వరుడు వెళ్ళిపోతారు శివుడు ఏం వెళ్ళిపోతాడు మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళుతుంటే ఈ ఒంటె ఎలా ఉందో చూడాలని కృష్ణించి మళ్ళీ శివుడు చెప్తాడు ఆయన జోలికి వెళ్లకు ఇప్పుడు కూడా చెప్తాడు చెప్తే అదేం కుదరదు ఈ నా శా వరం ఇస్తానంటే వద్దన్నాడు శాపం యొక్క పరిస్థితి ఏమిటో నేను గమనించాలి అని మళ్ళీ దిగుతున్నాడు దిగి ఏమయ్య సనత్కుమారా ఇప్పుడు ఎలా ఉన్నా బాగున్నానమ్మా నేను ఇచ్చిన శాపం యొక్క దుఃఖాన్ని అనుభవిస్తున్నావు దుఃఖమేముంది తల్లి దుఃఖమేం లేదు అంతా బాగానే ఉంది పూర్వం వంట వండుకోవడం సమస్య ఉండేది ఇప్పుడు వంట వండుకోకర్లేదు వెత్సాలు తెచ్చుకోకర్లేదు గెడ్డి తినేస్తే ఇది ఈ ఉపాధి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇంకా అయితే మీ నీకు నేను మళ్ళీ నిన్ను మామూలు చేసేస్తానంటే అక్కర్లు ఎత్తాలి లెట్ ఇట్ బిహీవియర్ ఎందుకంటే ఆ దేహము నేను కాదు ఈ దేహము నేను కాదు ఇదన్ మ్యాటర్ లీవి ఇట్ లైంగ్వేజ్ కాబట్టి ఇప్పుడు ఆవిడికి వరమేమిస్తారు శాపమేమిస్తారు దేహాభిమానం ఉన్నవాడికి వరము శాపము దేహాభిమానం లేనివాడికి వరమే ఉంది శాపమేముంది నిష్కామోభవ ఇప్పుడు సూర్యుడు అస్తమించే ఇప్పుడు రాత్రి పడింది తెల్లవారు మళ్ళీ రేపు ఉదయం సూర్యుడు ఉదయించాలి అని మనం కోరుకోవాలండి కోరిక కావాలా అక్కర్లా ఎందుకంటే అది జరుగుతుంది తిన్న అన్నం అరగాలి కోరి కోరుకోవాలా అక్కర్లా అది జరుగుతుంది ఎలాగైతే మీరు కోరకుండగా ఇవన్నీ జరుగు ఉచ్ఛ్వాస నిశ్వాసలు నాకు జరగాలి కోరుకుంటున్నారండి కోరుకోవట్లేదు కదా అయినా జరుగుతుందా లేదా నా గుండె కొట్టుకుంటూ ఉండాలి ఆయన కోరుకుంటున్నారా కోరుకోవట్లేదు కదా అయినా కొట్టుకుంటోంది కదా నువ్వు మీరు కోరుకోవడం చేత కొట్టుకున్నావు ఇంతకాలం ఈ పైన కూడా కొట్టుకుంటూ ఉండాలి వందేళ్లు కొట్టుకోవాలి వయుస్తే దాట్ అదే తప్పు జీవితంలో ప్రధానమైనవన్నీ కూడా గ్రావిటేషన్ ఉండాలి ఎందుకు కోరుకోవడం ఎందుకు గ్రావిటేషన్ ఉండనే ఉంది భూమి ఆకర్షణ శక్తి నన్ను నేలపై నిలబెట్టి ఉంచాలి ఎందుకరికెందుకు ఇట్ ఈజ్ ఆల్రెడీ దే నిజానికి ఏ కోరిక కోరకుండానే మన జీవితంలో ప్రధానమైన అంశాలు నడిచిపోతున్నాయి అప్రధానమైన అంశాలు కూడా అలాగే నడుస్తున్నాయి కానీ వీడు ఏమనుకుంటాడంటే నేను కోరబట్టి నేను చెయ్యబట్టి ఇది ఎలా జరుగుతోంది అని వీడు అనుకుంటాడు వాస్తవంలో వీడి సంకల్పాన్ని బట్టి జరిగింది కాదు వీడి క్రియను బట్టి జరిగింది కాదు అది ప్రకృతి ధారలో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించేసి వీడు ఏ కోరిక లేకుండగా అలా కామ్గా ఉండిపోవడమే ఈ గంగానది ఇలా ప్రవహించాలి అని కోరడం ఎంత అనవసరమో నా జీవితంలో నేను ఎనభై ఏళ్ళు బతకాలి ఎందుక కోరిక శుద్ధానవసరం ఎందుకంటే వీడి ఆ ప్రవాహంలో ఈ గంగానది ప్రవహించాలని కోరడం అలాంటిదో ఇదే అటు ఆ కోరిక పెట్టుకోవటం వల్ల నేను బతకనేమో అని భయం ఉంటుంది పక్కన మీకు ఎంతకాలం బతకాలని కోరుకుంటున్నారని మహాత్మాని అడిగారు నన్ను you know now i am going to tell you don't you want to live no i don't want to live why are i am life itself why should i desire to live i don't desire to live because i am life only life ai unde mean i desire to live suppose you are life what is wrong in desiring to live there is nothing wrong చచ్చిపోతామేమోనే భయం ఉంటుంది దాని పక్కనే బతకాలని భయం కోరిక ఉంది అంటే చచ్చిపోతామనే భయం ఉంటుంది అవునంటారా లేదండి బతకాలనే కోరికని పక్కనే ఉంటుంది సపోజ్ బతకాలనే కోరిక మీకు లేదనుకోండి చచ్చిపోతామని భయం ఉండదు కామనా భయం కాబట్టి ఏ కోరిక పెట్టుకోద్దన్నారు నిష్కామో భవ అంతే empty the mind of all desires you will not know what is fear then mee atma swaroopam yokka apurnatvam meeku anubhavinchu appudu you will know the truth and that truth is yourself ee korikallo spiritual, spiritual anxiety kuda bhagam spiritual as aspiration unda but spiritual anxiety vasthundi స్పిరిచువల్ యాస్పిరేషన్ ఏమిటి నాకు ఆత్మజ్ఞానం కావాలి అనే స్పిరిచువల్ యాస్పిరేషన్ ఉన్నంతకాలం స్పిరిచువల్ యాంగ్జైటీ ఉంటుంది ఆత్మజ్ఞానం కావాలంటే మన దగ్గర లేని దాన్ని కోరుకోవాలి కానీ నేనే అయి ఉన్నదాన్ని కోరుకోవడం ఈ కోరిక కూడా అవసరం అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు యాంగ్జైటీ పోతుంది యు ఆర్ ది స్పిరిట్ ఇన్ ఎనీ కేస్ యు ఆర్ నాట్ యు నీడ్ నాట్ బికమ్ దిస్ స్పిరిట్ యుర్ ది స్పిరిట్ స్పిరిట్ అంటే ఆత్మానత్వం సో ఆ విధంగా నిష్కామో భవ అర్జున నేను చాలా చెప్పాను ఈ నిష్కామ అనే పదం మొదటిసారిగా వచ్చింది అందుకోసం విస్తారంగా చెప్పాను మళ్ళీ ఇంకా రాబోయే అధ్యాయంలో ఈ నిష్కామ భావము బాగా విస్తారంగా చెప్తారు తర్వాత నిర్ద్వంద్వ సుఖ దుఃఖహేతు సప్రతిపక్ష పదార్థ ద్వంద్వ శబ్దవాచ్యవు అదే ద్వంద్వ శబ్దానికి నిర్వచనం ఈ నిర్వచనం నేను చాలాసార్లు చెప్పాను అనేక సందర్భాల్లో ఇక్కడే కాదు మరోచోటే కాదు ద్వంద్వం అంటే రెండు అని జంటేవో రెండు కలిస్తే జంటు అవ్వదు గుర్రము గాడిద కలిస్తే జంటు అవ్వదు ఇక్కడ ద్వంద్వం అవదు సప్రతిపక్ష ఆ అపోజ్ అపోజిట్స్ అయి ఉండాలండి సప్రతిపక్షములు దీనికి అదే ఆపోజిట్ దానికి ఇది ఆపోజిట్ అప్పుడే అది ద్వంద్వం అవుతుంది లేకపోతే ద్వంద్వం కాదు సుఖదు హేతు అవి అపోజిట్స్గా ఉంటూ సుఖదుఖములు అనే ఆపోజిట్స్కి కారణమవుతూ ఉంటాయి వాటిని ద్వంద్వములు అంటారు శీతోష్ణములు ఉన్నాయనుకోండి ద్వంద్వం ఎందువల్ల అపోజిట్స్ సీత ఇస్ అపోజిట్ టు ఉష్ణ ఉష్ణ అపోజిట్ టు సీత అండ్ దెన్ అంతటితోటి కాదు అంతటితో ద్వంద్వం అవదో దట్ ఈజ్ వన్ కండిషన్ సెకండ్ కండిషన్ ఏమిటి మీకు వాటి వల్ల సుఖ దుఃఖాలు కలుగుతాయి రెండింటి వల్ల రెండూ కలుగుతాయి శీతం వల్ల సుఖము కలుగుతుంది దుఃఖము కలుగుతుంది వేసవకాలంలో ఎయిర్ కండిషనర్ రాన్ చేస్తే సుఖం కలుగుతుంది శీతకాలంలో ఎయిర్ కండిషనర్ ఆన్ చేస్తే దుఃఖం కలుగుతుంది ఉష్ణం వల్ల సుఖము దుఃఖము రెండూ కలుగుతాయి కేవలం శీతము సుఖము ఉష్ణము దుఃఖము అలా ఉండదు అది మళ్ళీ ఐ ఈక్వేషన్ రివర్స్ అవుతుంది మొత్తం మీద సుఖదు హేతు అది ద్వివచనం మధు మధు కాదులండి మధు కాదు ఇంకో శబ్దం సుఖదు హేతు గురు గురు గురుణి గురువు అని ఇంకో శబ్దం ఉకారాంతన పోషకాలని శబ్దాలు సుఖదు హేతు ద్వివచనం సుఖదుఖములకు హేతు అవ్వాలి కారణం అవ్వాలి సప్రతిపక్ష సుఖదుఃఖ హేతు పదార్థం అటువంటి పదార్థములకు ద్వంద్వములు పేరు ఏమిటో ద్వంద్వలు ఏమిటో చెప్పండి సుఖ శీతోష్ణములు లాభ నష్టములు కాదు రాగద్వేషములు మానావమానములు నిందాస్థుతులు నిందాస్తుతులు కలిమిలేములు జయాపజయములు ఇవి ఇవి ద్వంద్వాలు గీతలో ఇవన్నీ కూడా వస్తాయి ఈ తతో అందాము తో నిర్గత నిర్ద్వందో భవా ఇంకొక ద్వంద్వం మీరు మర్చిపోయారు శుభ అశుభములు పుణ్య పాపములు స్వర్గ నరకములు ఇవన్నీ ద్వంద్వ సో వీటి నుంచి బయటపడిపో తో నిర్గతో భవ ఏమి ఫ్రీడమ్ అండి వాటే ఫ్రీడమ్ ఇట్ ఈస్ తత్వ నిర్గతఓహో వాటి నుంచి బయటపడుకోండి లేదంతే నావాడు పరా ఇవాడు ద్వంద్వం స్వపర అనే ద్వంద్వం స్వాపరా అనే భేదం లేదంతే ద్వంద్వం నుంచి బయటపడుతుంది ఎందుకంటే స్వపరా నుంచి సుఖ దుఃఖాలు కలుగుతాయి స్వ వల్ల సుఖం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది పరా వల్ల సుఖం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది సో ఈ ద్వంద్వముల నుంచి నువ్వు బయట అంటే నావాడు పరాయి వాడు అనే లేదండి ఇప్పుడు మంచినీళ్ళు ఇవ్వాలి మంచి నీళ్ళు ఉన్నాయి మీ దగ్గర కుండలో ఉన్నాయి మంచి నీళ్ళు ఉన్నాయి మీరు మంచినీళ్ళు ఇవ్వాలి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వడం ఏంటండి ఎవరికి ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి ఇస్తారు నావాడైనా ఇస్తారు పరాయి వాడైనా అది మిమ్మల్ని బంధించదు కాదు నా వాళ్ళకే ఇస్తాను పరావాళ్ళకి ఇవ్వను అంటే అది బంధిస్తుంది అంతే అర్థం మనం ఇలాగ అనుకుంటూనే ఉంటాం నాది నాది నాది అనుకుంటూనే ఉంటాం ఆయుర్దాయం అయిపోతుంది నాది లేదు నీది లేదు అంత అంతా వెనక్కాలే ఉంటుంది భూస్వామి అనుకుంటాడు నా భూమి నా భూమి నా భూమి అనుకుంటాడు ఏదైనా ఆవలిస్తాను ఓరు ఆవలిస్తే ఆకలి వన్ డేయిట్ ఆల్ దోస్ మనీ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో వేసుకుని నాది నాది నాది ఏమిటి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ గుడ్ నాట్ రియల్లీ మేకప్ మై మైండ్ ఎందుకంటే కేవలము అభిమానం తప్ప దాంట్లో సత్యం ఏమీ లేదు ఇప్పుడు మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్న చిత పట్టుకుని ఉంటారు దాంతో మీరు ఏదైనా కొనవచ్చు దాంట్లో పది వంద కాయటం మార్చి మీరు తగ్గ టిఫిన్ కాఫీ చేసి టిప్ ఇచ్చి బయటపడొచ్చు ఎంత ప్రయోజనం ఉంది ఆటలు తగ్గుతుంది టిప్ ఇచ్చినప్పుడు వాడు ఎంతో సంతోషిస్తాడు యు కెన్ బి యూ కెన్ రియల్లీ మేక్ ఎవ్రీబడి హ్యాపీ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ ఆ లక్ష రూపాయలు ఉంటాయి సపోజ్ ఈ లక్ష రూపాయలు బ్యాంకులో వేస్తారు బ్యాంక్ ఆఫ్ ఫైనాన్స్ కంపెనీలో వాడు ఒక ప్రింటెడ్ పేపర్ మీకు ఇస్తాడు ఆ ప్రింటెడ్ పేపర్ ఎలా ఎలా ఉంటుందంటే ప్రింటెడ్ పేపర్ ఇవ్వడమేమి నోటి మాట సరిపడదా నోటి మాట ప్రింటెడ్ పేపర్ ఇస్తాడు ఓన్ కాగితం మీద రాసియవచ్చు కదా పెన్ను కాగితం మీద మీ దగ్గర మేము లక్ష రూపాయలు తీసుకున్నాము ఇంత వడ్డీ ఇస్తామో నువ్వు సంతకం పెట్టేవచ్చు కదా అది కాదు ప్రింట్ చేస్తే దానికి ఏదో కొంత దానికి కొంత ఏమిటి వస్తుంది అథెంటిసిటీ వస్తుంది వ్యాలిడిటీ వస్తుంది అప్పుడు ప్రింట్ చేస్తాడు ఆ ప్రింట్ కూడా మళ్ళీ దానికి ఏదో చుట్టూ డిజైన్ అది వేస్తే ఇంకా మోర్ వ్యాలిడ్ ఆ ప్రింట్ చేసిన కాగితం మొక్కని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టిస్తే మరింత వ్యాలిడ్ వాడివన్నీ చేస్తాడు చేసి మీకు ఆ కాగితం ముక్క ఇస్తారు అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఆ కాగితం ముక్క ఎందుకైనా పనికొస్తుందన్నది దానివల్ల ఏమైనా ఏమీ పనికిరాదు మళ్ళీ మీకు మీకు ఎప్పుడు పనికొస్తుందంటే ఆ కాగితం ముక్క వాడి మొహాన్ని బారేసి వాడిచ్చిన డబ్బు మళ్ళీ మీరు పట్టుకున్నప్పుడే మీకు పనికొస్తుంది ఈ మధ్య వాడిచ్చేడని మీరు అనుకున్న సందర్భంలో వాడు ఇవ్వకపోతే ఇవ్వడం వాడు ఇచ్చిన సందర్భంలో ఈ కాగితం మొక్క ఏమిటి అని మేము ఈ కాగితం మొక్క ఏమిటో తెలుసినా అది కేవలము అభిమానము తప్ప మరేది కాదు అభిమానము అంటే నాది అనే భావన దానికి అభిమానము అని పేరు వీడు నాది నాది నాది అనుకుంటూ ఈ కాగితం ముక్కను పట్టుకున్నా ఇప్పుడు ఈ అభిమానము తప్ప దాంట్లో ఏమీ సారణం లేదు ఆ కాగిత ముక్క వాడు మళ్ళీ డబ్బు అనుకోండి ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్ ఇన్ ఇట్ ఈ కాగితం మొక్క చూపించే మీకు కాఫీ ఎవడైనా ఇస్తారా మీరు మళ్ళీ కాఫీ తాగాలంటే ఈ కాగితం మొక్క ఇంకో అడుగు చూపించి వాడు ఈ కాగితం మొక్క నమ్మి మీకు వెయ్యి రూపాయలు అప్పిస్తే దాంట్లోంచి మళ్ళీ వంద కాగితం అక్కడ ఖర్చు పెడితే మీకు కాఫీ వస్తుంది ఈ కాగితం అభిమానం తప్ప దేనికి పనికిరాదు అంచేతనే మానవులు ఈ వ్యాపారంలో మన అభిమానాన్ని వాడు సొమ్ము చేసుకునే వాడు వ్యాపారం చేసుకుంటాడు కాబట్టి నిజానికి ఈ సృష్టిలో దేన్ని నాది అని అనుకునేందుకు అవకాశమే లేదు అసలు కనుక ఈ ద్వంద్వము నాది పరా ఇది ఇంకో ద్వంద్వ స్వపర సుఖ దుఃఖ హేతువులైన ద్వంద్వం ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక్కొక్కదాన్ని పట్టుకుని దాని నుంచి బయటపెట్టుకోవాలి శీతోష్ణాలను పట్టుకోవాలి ఉష్ణం మనకి వేడి ఉన్నప్పుడు మనం కష్టపడతాము దుఃఖపడతాము అని ఒక ఫిక్స్డ్ ఒపీనియన్లో ఉండకూడదు అలాగే చలి ఎక్కువగా ఉంటే మనకు దుఃఖం కలుగుతుంది అనే ఫిక్స్డ్ ఒపీనియన్ అసలు ఒపీనియన్ ఏమీ ఉండకూడదు చలి ఎక్కువగా ఉంటే డ్రెస్ వేసుకుంటాం వేడి ఎక్కువగా ఉంటే ఏదో ఏదో వేసిన కర్ర ఏదో పెట్టుకుంటాం వీ డూ ఎ ఫ్యూ ప్రాక్టికల్ థింగ్స్ అంతేగాని వేడి చలి మీద ఒక సైకలాజికల్ బిల్డప్ అనేది ఉండకూడదు ఇవి సుఖదుఖహ హేతువులు అనేటువంటి సైకలాజికల్ బిల్డప్ అనేది చాలా పొరపాటు వేడి వేడిని సహిస్తాం చలి వచ్చినప్పుడు చలిని సహిస్తాం వీఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ఎనీ వన్ ఆఫ్ దామ్ అనే స్థితికి తీసుకొచ్చేయాలి శీతోష్ణాలు వచ్చినప్పుడు చూద్దాం ఏం వేసంకాలం మొట్టమొదటి వేసవకాలమా ఏమే ఎన్ని వేసంకాలం అయ్యాయి ఇప్పటికీ ఇంకా ఎన్ని కాబోతున్నాయో వీవిల్ బేర్ వీ విల్ జస్ట్ ఎండ్యూర్ ఇట్ ఫర్ ఇట్ విల్ మోర్ టైమ్ అండ్ ఇట్ విల్ అయ్యాండ ఇంకొక పదిహేను రోజులు కళ్ళు మూసుకుంటే అయ్యిపోయాయి ఏముంది ఈ వ్యాసంకాలం ఇలాంటి వ్యాసంకాలాలు చాలా అయ్యాయి ఇంకోటి కూడా అయిపోతాయి అయిపోతూనే ఉంది ఒక్క పది రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది ఆ కాలం అలాగే శీతకాలం ఉంది అంతేగాని ఆ ద్వంద్వముల ఎడలా అభిమానం ఉండక అమ్మో వేసవకాలం వస్తుంది నేనేమైపోతానో నేనేమైపోతానో నా దేహాభిమానం అలా ఉండకూడదు ఒక ద్వంద్వ అని చెప్పాను అలాగే నాది పరాయిదీ ఇప్పుడు పది పళ్ళు ఉన్నాయనుకోండి ఇవన్నీ నావి అని ఉండకూడదు పళ్ళు ఉన్నాయంటే దీంట్లో ఏదో ప్రారంభం ప్రకారం ఓ పండో రెండు పళ్ళో కడుపులో పోతే మిగతావి ఎక్కడికి వెళ్ళాల్సినవి అక్కడికి పోతాయి ఇది నాది అనే మాట ఉంటుంది ఇల్లు ఉందనుకోండి ఇల్లు నాది అనే మాట వద్దు నేను ఇంట్లో ఉంటున్నానంతే నాది ఉంది ఏమో రేపొద్దునే ఎక్కడికి పోతామో ఏమో నాది అనే మాట దేని నాది పరాయిదీ నాది అంటే అలాగే జయాపజయములు అలాగే మానావమానములు అది చాలా ముఖ్యం మానం లేదు అవమానం లేదు రెండూ తప్పకపోతే రెండూ లేవు కాబట్టి మానం కోసం చూడనవద్దు అవమానం వస్తుందేమో అని భయపడనవద్దు ఆ ద్వంద్వాల నుంచి బయటపడిపోవడం నిందాస్థుతులు నిందా వద్దు స్థుతి వద్దు అంటే నింద వచ్చినప్పుడు దుఃఖించద్దు స్థుతి వచ్చినప్పుడు సంతోషం దాని నుంచి బయటపడిపోవడం ఈ విధంగా ఎన్ని ద్వంద్వాలైతే ఆ ద్వములు మిథ్య అవి సత్యము కావు అవి అలా కనపడుతున్నాయి అవి కనపడినట్టుగా అవి ఉన్నవి కాదు మనము వీటికి అతీతంగా ఉండాలి అని నీవు ఆ ద్వంద్వముల నుంచి బయటపడిపోమంటారు తో నిర్గతో బలం శుభమో అశుభమో ఇది చాలా ముఖ్యం రిలిజియస్ పెర్సన్ అండ్ దట్టు రిలిజియస్ పెర్సన్ ఒకటే మళ్ళీ రిలిజియన్లో మీకు డిస్టార్షన్స్ చాలా ఉంటాయి రిలీజియన్లో డిస్టార్షన్స్ లేకపోతే ఇన్ని రిలిజియన్స్ ఎందుకు ఉన్నాయి ఎన్ని రిలిజియన్స్ ఉన్నాయి క్రిస్టియానిటీ తీసుకోండి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి ప్రొటెస్టెంట్లో క్యాథలిక్స్ నూట ఎనభై సెక్షస్ ఉన్నాయి ప్రొటెస్టెంట్ అంటే ఏంటో తెలుసు అండి ఈ ప్రొటెస్టెంట్ ఏమిటా అని నేను కొంత పరిశీలన చేశాను వాటిస్ దిశ అయితే కేవలము పురోహితవాదానికి విప్లవం తప్ప మరేమీ కాదు కేథలిక్ ప్రీస్టులు ఉంటారు దేవుడికి సంబంధించిన ప్రతి అంశంలోనూ వాళ్ళు వేలు పెడతారు వాడు చెప్పినట్టే చేయాలి బతికున్నప్పుడు వాడు చెప్పినట్టే చేయాలి చచ్చిపోయినప్పుడు వాడు చెప్పినట్టే చేయాలి వాళ్ళు నీకు దేవుడికి డైరెక్ట్ కాంటాక్టే లేదు అసలు ఎవ్రీథింగ్ షుడ్ గో త్రూ హిమ్ కొడుకు చిన్న పిల్లవాడు పుట్టాడు హీ హ్యాస్ టు బ్యాప్టైజ్ హియమ్ అని ఈ విధంగా మనిషి జీవితంలో ప్రతి అంశాన్ని కూడా ఈ క్రియా కర్మకాండ మనిషి శాసిస్తాడు ప్రతి అంశాన్ని వాడు శాసిస్తాడు ఈ పరిస్థితిని చూసి తల తిరిగిపోయి అప్పుడు బిషప్ పోస్టులు ఉండేవి బిషప్ పోస్టుని పోపు వేలం వేసేవాడు ఎందుకంటే ఒక కమ్యూనిటీలో బిషప్ను నియమిస్తే ఒక కమ్యూనిటీలో ఆ బిషప్ ఈజ్ ది రిచెస్ట్ పర్సన్ ఆ కమ్యూనిటీ లైఫ్ను అంతా వాడు శాసిస్తాడు ఆ కమ్యూనిటీలో శిశువు జననం అయితే వీడికి ఇనాం వస్తుంది ఎవడన్నా చచ్చిపోతే వీడికి ఇనాం వస్తుంది పెళ్ళైతే వీడికి ఈనామొస్తుంది బ్యాప్టైజేషన్లో వీడికి ఈనాం వస్తుంది వీడు చెప్పినట్టు ఆ కమ్యూనిటీ అంతా నడుచుకోవాలి సో ఈ విధంగా ఆ కమ్యూనిటీ లైఫ్ను అంతా కూడా వీడు గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తూ ఉంటాడు is the richest guy and therefore are uh, that best uh, a uh, post bishop post ki o nalugu unnaru ankonde okay ee ee gramaniki like lante ee diocese samayalo unta e nanu malli jilla laaga jilla la, state laaga vibhagam cheyadam ee pranthaniki nu no bishop kavalante ka ent istavu laksha dala isthava bishop position neeku istham ninnu ne vidhi pope appoint chestadu lakshada cardinal position ki inka ekkuva yuga nga velam vesiko pope used to sell the posts cardinals used to sell the lower posts idhi kachitanga ela undi idanta ayappa temple mail tanty position is oppor sale mail tanty that is the name it must be a malayala word very interesting word mail tanty i have seen this mail tanty he is a king ప్రతి వాడు కూడా అయ్యప్ప దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తారు అయ్యప్పని చూడాలని ఎంత యాంగ్జైటీ ఉంటుందో అదే యాంగ్జైటీ మేల్తంతికి దండం పెట్టాలని ఉంటుంది ఆయన అక్కడ కూర్చుని ఉంటాడు ఇక్కడ అయ్యప్ప కూర్చుని ఉంటాడు ఈ అయ్యప్ప బొమ్మీదే ఆయనేమో మనిషి అంతే తేడా అదర్వైజ్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అయ్యప్పని దర్శనం చేసుకోవటం అక్కడ నెయితిని తీసుకెళ్ళి అక్కడ వేసేయటం నేను ఇదంతా చేసాను కాబట్టి చెప్తున్నాను మీకు మళ్ళీ మేల్తంతి దగ్గరికి వెళ్ళి ఆయనకి దండం పెట్టి అన్నం పెట్టేప్పుడు ఆయనకి ఏదో దక్షిణ ఇవ్వడం హీ గెట్స్ జస్ట్ బై జస్ట్ బై సిటింగ్ దే అయ్యప్ప గెట్స్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ పెర్ డే హీ గెట్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పెర్ డే అండ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఆ పొజిషన్ టేక్ మనీ అండ్ మినిస్టర్స్ ఆర్ ఇన్వాల్వ్ ఉంది మేల్తంతి పొజిషన్ ఇట్ ఈస్ అప్ ఫర్ సేల్ అండ్ ఇట్ ఈస్ బై రొటేషన్ అయిపోతాయి ఆ పొజిషన్ కోసం ఈ స్థితి మీద ఒక పెద్ద రివల్ ప్రొటెస్ట్ అండ్ వాట్ ఈస్ దిస్ అని ఒక పెద్ద రెవల్యూషన్ బిషప్ బ్రిటన్ బ్రిటన్ స్కాట్లాండ్ ఐర్లాండ్ వాళ్ళందరూ ప్రొటెస్ట్ అండ్ మార్టిన్ లోథర్ ఫ్రమ్ జర్మనీ హీ స్టార్ట్ దెడ్ దాడు జర్మనీ ఈజ్ ఎ ప్రొటెస్టెంట్ కంట్రీ పోపు ఇండియా వస్తాడు కానీ జర్మనీకి వెళ్ళడం ఇండియాకి వస్తే ఇక్కడ రాజమర్యాదలు అన్నీ ఉంటాయి ఆయన ఇష్టమైనట్టు మాట్లాడవచ్చు ఇక్కడికి వచ్చి జర్మనీ వెళ్ళాడంటే అసలు రానివ్వరు వెరీ ఇంట్రెస్టింగ్ బ్రిటన్ పోపు నెవర్ విజిట్స్ బ్రిటన్ ప్రొటెస్టెంట్ కంట్రీ అది ఏదో బెల్ఫాస్ట్లో కేథలిక్స్ ఉన్నారు తప్పిస్తే బ్రిటన్ ఈ బ్లేర్ వీళ్ళందరూ వీళ్ళందరూ ప్రొటెస్టెంట్ ఆర్చ్బిషప్ ఆఫ్ క్యాంటన్బెరీ వాడు ఈజ్ అ ప్రొటెస్టెంట్ వీళ్ళందరూ కూడా సో ఈ విధంగా రిలీజియన్లో ఎంత సంసారం ఉంది ఏమిటి వాట్ ఈజ్ ఆల్ దిస్ నిశ్రైగుణ్యో భవార్జున ఓవర్ డ్రాప్ ఎవరి Everything. రైజ్అబో ఆల్ దిస్ శుభాశుభ అనదర్ ద్వంద్వం ఇది రిలిజియస్ ద్వంద్వ ఇది వాడు డిసైడ్ ఎవరో డిసైడ్ చేస్తాడు ఇది శుభం అంటాడు ఇది అశుభం అంటాడు అరే క్యా బాత్ హే అంతా శుభమే ఈ నది ఇప్పుడు శుభం అంటాడు అన్ని నదులు ఎప్పుడు శుభమే అసలు శాస్త్రం మీరు తెలుసుకుంటే బాత్రూంలో ఉన్న బట్లో ఉన్న నీళ్లు అన్ని నదులతో ఉన్నాయి అది శుభం వీడికి అది శుభం కాదు ఇంకేదో subha అంటాడు నేను దీని మీద ఇంకా చాలా చెప్తాను మీకు కావాలంటే ఓ మహాత్ముడు ఉన్నాడు ఆయన అమెరికా వెళ్ళాడు అమెరికాలో ఏదో బోధించాడు ఆయన ఏమన్నా రాశాడంటే చచ్చిపోయే ముందు అడిగారు ఆయన్ని మీ దేహాన్ని ఎక్కడ తీసుకెళ్లాలని ఆయన అన్నాడు ఇట్ ఈజ్ ఆల్ పృథివీ భూమిర్భూమ్నా దౌర్వ రణాంతరిక్షమహిత్వాన్ని భూసూక్తం ఉంది భూ సూక్తం కేవలం భారతదేశంలో ఉండే భూమికి సూక్తం కాదు దేం మొత్తం భూమండలానికి అంతకీ సంబంధించిన సూక్తం భూమి ఎక్కడున్నా పవిత్రమే కాబట్టి నా దేహత్యాగం ఎక్కడైతే అక్కడ ఒక క్రిమేషన్ గ్రౌండ్ ఒకటి చూసేసి ఎవరి మట్టిలో కలిపేసేయండి అని ఆయన కాగితం రాసి వంటకం పెట్టిపోయాడు ఇంకొక మహాత్ముడు ఉన్నాడు ఆయన అమెరికా వెళ్ళి ఎవడు వెళ్ళమన్నాడు ఆయన అమెరికా నీకు అంతా సర్వాత్మభావం లేకపోతే ఎక్కడ నీకు హృషికేశ్లోనే చచ్చిపోవాలంటే హృషికేశ్లోనే కూర్చోవాలి ఇంకో చోటకి వెళ్ళనేకూడదు నీకు ఆ సర్వాత్మభావం ఉంటేనే వెళ్ళాలి ఆయనకి సర్వాత్మభావం లేదు కానీ అమెరికా వెళ్ళాడు అక్కడ అక్కడ ప్రాణం పోయే స్థితి వస్తే చెప్పాడు నన్ను తీసుకెళ్ళి ఇండియాలోనే నా దేహాన్ని ఇండియాకి తీసుకెళ్ళి ఇప్పుడు ఆ దేహాన్ని ఇండియా తీసుకురావాలి మహాత్ముడు పోనే పోరాడు దేహాన్ని ఇండియా తీసుకురావాలి దేహాన్ని ఇండియా తీసుకురావడం అంటే ఇట్ ఇన్వాల్వ్స్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ దేర్ ఇస్ సో మచ్ అఫ్ hype around it. ఇంత సమస్య అండి అండ్ దేర్ ఈస్ నో లాజిక్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ దేహమే ఆత్మ కాదంటు అంటే ఇంకా దేహానికి అంటే మరి మేము సంస్కారాలు చేయాలక్కర్లేదా చేయాలక్కర్లేదా యూ హెవ్ టు సెట్ యూ హెవ్ టు థింక్ అఫ్ ఎయిట్ హౌ డూ యూ లుక్ అట్ ఇట్ అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి శుభమో అశుభమో అనే ద్వంద్వం ఏదైతే ఉందో కెన్ యూ రైజ్ అబౌట్ దాట్ దాట్ ఈస్ ది పాయింట్ కెన్ యూ రైజ్ అబౌట్ దాట్ నిశ్రయగుణ్యో భవాత్య త్వం నిత్య సత్వస్థ సదా సత్వగుణాశ్రితో భవా ఇది ఇలా ఉంటే వీడు పవిత్రుడు వీడు అపవిత్రుడు వీడు పుణ్యాత్ముడు వీడు పాపాత్ముడు వీడు యోగ్యుడు వీడు అయోగ్యుడు అని సమాజాన్ని విడతీయటం అది ఎంత యోగ్యమో మీరు ఆలోచించండి దాంట్లో ఏమి తెలివితేటలు ఉన్నాయో మీరు ఆలోచించండి ఏమి తెలివితేటలు లేవు చాలా పొరపాటు మన హిందూ సమాజం ఆ పొరపాటు వల్ల చాలా నష్టపోయాం మనం ఎంత నష్టపోయామంటే పాణిని జన్మస్థానంలో హిందూ ధర్మాలేది ఇప్పుడు పాణిని ముల్టన్ అనే నగరంలో పుట్టాడు పాకిస్తాన్లో ఉంది ముల్టన్ ఋగ్వేదం పుట్టింది సింధు నది తీరం సింధు నది ఒక చుక్క కూడా భారతదేశంలో లేదు ఇప్పుడు ప్రస్తుతం అది పుట్టిన చోటు కానీ ప్రవహించిన చోటు కానీ సాగర సంగమం కానీ ఏది భారతదేశంలో భాగం కాదు అంతా ఇస్లామైజ్ అయిపోయింది ఇంకా మిగిలిన భారతదేశం ఎలా ఉంది అంటే ఇస్లామైజేషన్కి దారిలో నడుస్తుంది ప్రతి గ్రామంలోనూ తెల్లవారితే మీకు ఇస్లామే వినపడుతుంది ఇస్లాం లేని స్థానం లేదు ఆఖరికి ఇస్లాంని మైనారిటీ అంటారు హౌ ఇట్ ఈస్ మైనారిటీ ఐ డోంట్ అండర్స్టాండ్ దే దే రూల్ ది రూస్డ్ దే ఆర్ ది మోస్ట్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఆఫ్ ది సొసైటీ బికాస్ దే ఆర్ ది సీక్రెడ్ కౌన్ యూ కెన్ అరెస్ట్ శంకరాచార్య బట్ కెనాట్ టచ్ ముస్లిం మౌల్వి యూ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ ముస్లిమ్స్ You cannot touch their personal uh, law. They, they are very యూ కెనాట్ టచ్ దేర్ పర్సనల్ లా దే are ఆర్ వెరీ సీక్రెడ్ కాస్ ఎ సీక్రెడ్ కాబర్స్ ఆర్ సబ్స్టాన్షియల్ దే ఆర్ మై హిందూస్ ఆర్ మైనారిటీ ఎందుకంటే హిందూ అనేవాడు మీకు ఎక్కడైనా కనపడ్డా బ్రాహ్మీణ్ ఉన్నాడు క్షత్రియ ఉన్నాడు వైశ్య ఉన్నాడు మరో సెటిపలిజి ఉన్నాడు కాపున్నాడు మాదిగున్నాడు యాదవ్ ఉన్నాడు కానీ హిందూ ఉన్నాడా తెలంగాణ ఉన్నది ంధ్ర వాడు ఉన్నాడు తెలంగాణ వాడు ఉన్నాడు మద్రాసీ వాడు ఉన్నాడు కానీ హిందూ ఎక్కడున్నాడు వెర్ ఈజ్ హిందూ యూ షో మీ వన్ హిందూ దెర్ ఆర్ ఎ ఫ్యూ వెరీ స్మాల్ మైనారిటీ సో వెరీ పిక్యూవియర్ సిచ్యువేషన్ కాబట్టి ఈ దుస్థితి రావటానికి కారణం ఏంటంటే మన హిందూ ధర్మంలో ప్రవేశించినటువంటి దోషాలు అక్కడ మూలం అది అక్కడి నుంచి ప్రారంభమై ఈ విషవృక్షం అలాగే విస్తరిస్తూ వస్తుంది వీడు తక్కువ వాడు ఎక్కువ అని అలా మొదలై ఇట్ హ్యాస్ స్పాయిల్డ్ ద హోల్ సెటప్ కాబట్టి శుభాశుభములు అనేటువంటిది కూడా నే గివెన్ సిచ్యువేషన్ శుభమో అశుభము అనేది ఏదో ఉంటుంది ఆ సిచ్యువేషన్లో వై గోత్రూయిట్ బట్ అదే సర్వము అని మాత్రం ఇప్పుడు పసుపు పసుపు ఉందనుకోండి పసుపు మంగళము ఏదైనా పూజ చేసుకోవాలనుకోండి నక్షత్రం పసుపుతో కలుపుతారు కానీ శనగపిండితో బియ్యం పిండితోటో కలుపు పసుపుతోటే కలుపుతారు అలాగంటే మేము కొన్ని కస్టమ్స్ పాటిస్తాం అంతేగాని అవి గో త్రూ దట్ దట్ ఈజ్ ఓకే బట్ దట్ ఈస్ దట్ మైండ్ సెట్లో ఇది శుభమో అది అశుభము అనే అనే డివిజన్ ఉండరాదు మనుషుడు రైజ్ అబో ప్రాక్టికల్గా తప్పేం కాదు అండ్ ఎవరికి కష్టం కలిగించినంత వరకు తప్పేం లేదు కానీ ఇతరులకి కష్టం కలిగిస్తూ ప్రాక్టికల్లీ మీనింగ్లెస్ అండ్ ఇట్ ఈస్ బైండింగ్ మీ ఆల్సో పెద్ద బాండేజ్ అయి కూర్చుంది అటువంటి శుభాశుభాలు అనవసరం తీసిపారేయాలి పాటికి వాటికి అతీతంగా పోవాలి సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించడం అనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దానికి విరుద్ధమైనటువంటి డివిజన్స్ అన్నిటినీ కూడా త్రోసిపుచ్చారు శ్రీకృష్ణుడే మనకి ఆదర్శం ఆయన ఇచ్చిన పర్మిషన్ అయిన స్త్రైగుణ్యోభవ ఎనివే నిత్య సత్వస్థ నిత్యము సత్వగుణంలో ఉండాలి అకేషనల్ సత్వస్థ కాదు కవా కవి కవి సత్వస్థ కాదు కదా కదాచిత్ అంటారు శ్రీకృష్ణుడు నిత్య సన్యాసి అని డిఫైన్ చేశాడు జ్ఞేయస్థ నిత్య సన్యాసి యోనద్వేష్టి నాంక్షతీ అని ఐదో అధ్యాయంలోనూ నాలుగో అధ్యాయంలోనూ వస్తుంది నిత్య సన్యాసి నిత్య సన్యాసి అంటే అంటే నిత్య సన్యాసి అనే విశేషణం ఎందుకు అసలు అంటే కాదా చిత్త సన్యాసి ఒకడు ఉంటాడు కభి కభి సన్యాసి ఉంటాడు కభి కభి సన్యాసిగా ఉండొద్దు నిత్య సన్యాసిగా ఉండు అని చెప్పినట్టు అలాగే అలాగే కభి కభి సత్వస్థ ప్రతివాడును ప్రతివాడు కభి కభి సత్వస్థే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందా ఉండదా ఒక నిమిషమైనా ఉంటుందా ఉండదా ఉంటుంది అప్పుడప్పుడు ఉంటుంది అది కభి కభి సత్వస్థ నిత్య సత్వస్థ నాట్ అకేషనల్ సత్వస్థ నిత్య సత్వస్థ అన్ని కాలములలో సత్వగుణమునందు ఉండుము అంటే అంటే ఎలాగ అది ఎలాగండి అన్ని కాలములలో సత్వగుణమునందు ఉండడం ఎలాగంటే ఐఆమ్ ది బాడీ యు ఆర్ అండ్ తమో గుణ i am aware of the body nenu deha sakshini you are nishatvaguna i am the actor actor ante cinema actor gaadu one who acts one who acts is the actor evallo nenu actor unna ante andaru meer actor unnadu swami ji doer annaru nenu nannu doer unna poy doer antavandi actor unna poy actor anta mir artham chesukondi context ni pettan cheptanu so you understand by context darsha so I, i the one who acts i am the doer no i am not the doer i am the doer is wrong then what is the right i am aware of actions as they take place i am aware of actions i am acting an ekal i am i, I am doing an ekal i am aware of actions i am not the actor I am ఐఎమ్ అవేర్ ఆఫ్ ది యాక్షన్స్ అది సత్వగుంటుంది తర్వాత ఇది ఇంకా ముఖ్యం ఇంకా ముఖ్యం అంటే కష్టం కూడా సూక్ష్మం వేయగలితే కష్టం అవుతుంది ఐఆమ్ ఫీలింగ్ అని ఉంటుంది ఇది మీరు అభ్యాసం చేయదగ్గదే ఇప్పుడు ఎవరో ఏదో తప్పు మాట మాట్లాడేసి లేదు చక్కపోతారు ఏదో అంటారు వస్తాయి జీవితంలో ఇలాంటివి ఏవో వస్తూ ఉంటాయి సి మనకు మన టేస్ట్ ఒకటి ఉంటుంది దెర్ ఈజ్ ఆల్వేజ్ సంబడీ హూ అఫెన్స్ ద టేస్ట్ హూ క్రాసెస్ యువర్ విల్ అలాంటి సందర్భాలు ఉంటాయి మీరు చాలా మంచిగా చేస్తారు వాడు వచ్చి దానికి నెగిటివ్గా మాట్లాడిపోతారు అలాంటివి ఎప్పుడూ అవుతూ ఉంటాయి చాలామంది కంప్లైంట్ చేస్తారు కూడా నేను ఎంతో నిస్వార్థంగా చేశాను కానీ నా మీద వీడు బురద తల్లుతున్నాడో అని కంప్లైంట్ చేస్తారు ఆయన రాజశేఖర రెడ్డి గారు నేను రైతులందరినీ బాగుచేయాలని ట్రై చేస్తుంటే వీళ్ళు బురద చల్లుతున్నారని ఆయన గోల పెడుతున్నాడు దాంట్లో మరి ఎంత సత్యం ఏమో నాకు తెలియదు కానీ ఆయన గోలైతే అలా పెడుతున్నాడు సో ఈ విధంగా దెర్ ఈజ్ ఆల్వేజ్ సంబాడీ హూ హూ అఫెన్స్ యువర్ టేస్ట్ హూ స్పీక్స్ ఈవిల్ ఆఫ్ యువర్ గుడ్ హూ uh who negates what you have done who offends your will apudu edupu okaru untadu appudu my feelings hurt outai so appudu manam em anukunta untai i feel bad anna anukunta adi adi rajogunam nandu nattu lekka acting kuda rajogunam feeling kuda rajogunam adi rajoganam abba anta maata annadandi adi rajoganam ఈసారి నాకు కనపడితే అంత మాట అంట పరోక్షంగా అన్నా కూడా మనం హర్త్ అవుతాం ఎవడో పరోక్షంగా అంటాడు ఎవడో ఒకటి ఏదో అంటూ ఉంటాడు జనం ఏదో ఒకటి అండమే జనం యొక్క లక్షణం లోకులు పలు గాకులు అనేదో సానుకూలం ఏదో అంట మీరు మంచి పని చేశారనుకోండి కొంతమంది ప్రశంసిస్తారు ఇంకొంతమంది ఏమంటారు ఏదో ఉంటుంది మతలబ్బు పైకి కనపట్టలేదంట అది మీకు తెలుస్తుంది మీరు బాధపడతారు అలా ఉంటుంది మీరు ఎదురా ధర్మకార్యం చేశారనుకోండి చాలా మంది ప్రశంసిస్తారు కానీ తెగడేవాళ్ళు కూడా కొద్దో గొప్ప ఉంటారు ఒకప్పుడు ఈ సబ్స్టాన్షియల్ నెంబర్లో ఉంటారు ఏవో మాట్లాడుతూ ఉంటారు అవి తెలుస్తాయి తెలిసి మనం ఫీల్ అవుతాం సో ఎనీవే ఆ ఫీలింగ్ ఉంటుంది మనస్సులో యు కెనాట్ స్టాప్ ఇట్ ఎందుకంటే మీ మనస్సు పవిత్రంగా ఉన్నప్పుడు ఎదుటివాడు ఏదో తప్పుగా మాట్లాడినప్పుడు మనస్సుకి ఒక గాయం ఏర్పడు ఫీలింగ్ రావటంలో తప్పులేదు సెన్స్ ఆఫ్ హర్ట్ కలగటంలో తప్పు లేదు బట్ యు ఐడెంటిఫై విత్ ఇట్ అంటే ఏమిటి యు ఫీల్ హర్ట్ అదే ఐడెంటిఫికేషన్ అంటారు అది దాన్ని రజోగుణముతో తాదాత్మ్యము అని అంటారు alla taakunda suppose i have a ware of the feeling ante oh ee manassulo ee feeling nirmanam ayinadhu sima ani are ware of the feeling when it happens you do not identify with it appudu aa feeling untundi kaani chaala loose ga untundi bala undadhu adi strong ga untundi meer identify aithene daniki ekkalena balam vastundi chaala loose ga untundi చాలా వీక్గా ఉంటుంది నాతో ఎవరో ఉన్నారు స్వామిజీ మీ మీ గురువు గారు లేకపోతే మీ సంప్రదాయం అది అది అంత శాస్త్రీయం కాదని ఫలానా అన్నారు అని అన్నారు అంటే నేను అన్నాడు ఓకే ముందు బాగా అనిపించింది తర్వాత మళ్ళీ వివేకం ఎందుకు ఈ బాధ అవసరం ఎవరిలో అనుకుంటూ ఉంటారు లక్ష తొంభై మంది ఉంటారు లోకంలో అనేక ఉంటాయి ఎవరి చూసింది వాడు అనుకుంటాయి ఒక ఆయన నాతోటి ఏం చేస్తావు నువ్వు అన్నారు నేను చెప్పాలా సమాధానం వద్దా ఆలోచించి పోన్లే చెప్దాం పెద్దవారు మహాత్ములు అని చెప్పాను లేదంతా బోధిస్తూ ఉంటానని చెప్పాను ఆ అలా చెప్పాను ఏం లేకపోతే ఏం చెప్తాను మరి ఇంకేం చెప్పను భిక్ష చేస్తూ ఉంటానని చెప్తే ఆయన ఆయన ఫీల్ అవుతాడు ముందు ఆయన హర్త్ అవుతాడు మనం అడిగిన ప్రశ్నకి పొగరమూతుగా సమాధానం చెప్పాను అనుకుంటాడు ఐ టీచ్ వేదాంత అంటే ఇంగ్లీష్లో చెప్తా అన్నది అవును ఇంగ్లీష్లోనే చెప్తాను ఇట్ ఈస్ ట్రూ ఇంగ్లీష్లో చెప్తాను అయితే తెలుగులో కూడా చెప్తాను అది వేరే సంగతి ఇంగ్లీష్లో చెప్పినప్పుడు ఇంగ్లీష్లోనే చెప్తాను ఆ ఇంగ్లీష్ వేదాంతం అంతా వేస్ట్ నేను వినువుకున్నా లేదండి నేను చెప్పే వేదాంతానికి చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు అంత వేస్ట్గా ఏమనిపించట్లేదు అది కూడా ఫుల్ఫిలింగ్ గానే ఉంది అని అని ఆర్గ్యూ చేయొచ్చు ఐ షుడ్ ఐ ఆర్గ్యూ ఐ జస్ట్ అండ్ ఐ అండర్స్టూడ్ ఏదో ఇంగ్లీష్ అంటే ద్వేషం అలాగని పోనీ ఆయన ఏమైనా పాఠం చెప్తున్నారా అంటే లేదు ఇంక ఈ రకంగా ఇదంతా అనవసరం ఈ ప్రోబింగ్ ఇట్ లీడ్స్ నో ఓకే ఈఎస్ సమ్ ఫనీ nosham let him have his notion when our hartavada on us we get hurt but we don't get hurt ante em chestha harta yer ante you are in rajo guna anartha hartaina varu rajo guna adantara guna suppose you are not hurt suppose i was not hurt much at the hart kala నేను ఇప్పుడు మీకు పాఠంలో చెప్పేశానంటే హర్త కాలేదనే అర్థం అర్థతే అలా ఎలా చెప్పగలుగుతాను ఐ కుడ్ సీ దట్ క్లియర్లీ దట్ దర్ ఈస్ నో రీజన్ టు బి హర్త్ ఎందుకంటే ఆ తర్స్కి హీ హ్యాజ్ ఎ వాల్యూ సిస్టమ్ ఏదో ఒక స్ట్రక్చర్ ఉంది ఆయన యొక్క ఆలోచన స్ట్రక్చర్ ఉంది జగత్తుని ఆ స్ట్రక్చర్ నుంచి చూస్తాడు ఇంకో రకంగా చూడలేడు కదా దెట్ ఫాల్ ఆ స్ట్రక్చర్లోంచి చూసినప్పుడు హీ ఫీల్స్ హీ డివైడ్స్ థింగ్స్ దిస్ ఈజ్ గుడ్ దిస్ ఈస్ బ్యాడ్ అనే డివిజన్ వస్తుంది ఆ డివిజన్ నుంచి మాట్లాడాడు హీ కెన్ కీప్ టు హిమ్సెల్ఫ్ బట్ ఒక రకమైన అహంకారం ఏమనండి దాని నుంచి మాట్లాడాడు ఇట్స్ ఓకే ఐ కెన్ సీ ఆల్ దాట్ సో సీ ఇట్ అండ్ లీవ్ ఇట్ వన్ యూ సీ ఇట్ క్లియర్లీ యూ లీవ్ ఇట్ ఓవర్ యూ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు దాట్ సో యూఆర్ విట్నెస్ టు దాట్ అండ్ అది అది మిమ్మల్ని బాధించదు అది సత్వగుణం నిత్య సత్వస్థనం సో ఈ విధంగా రోజంతా వారమంతా నెలంత నువ్వు సత్వగుణంలోనే బతుకు నిత్య సత్వ స్థహం రజోగుణంలోకి తమోగుణంలోకి జారిపోకు నువ్వు సత్వగుణంలో ఉండు నీ పని అది నీ ఎఫర్ట్ అంతవరకే గుణాతీతం అన్నది ఎఫర్ట్ నుంచి వచ్చింది కదా మరి నేను గుణాతీతున్ని ఎప్పుడు అవుతానండి నువ్వు అడగడం మానేసేదాకా నువ్వు అవ్వా అలా అడుగుతూ ఉంటే నువ్వు అవో గుణాతీతుడు అడగడం మానే అడగడం ఎప్పుడు మానేస్తాడు గుణాతీతున్నవ్వాలనే యాంగ్జైటీ పోయినప్పుడు అడడం మనసు ఇప్పుడు డాక్టర్ని ఏమంటే నేను నేను ఎప్పుడు నాకు ఎప్పుడు వ్యాధి తగ్గిపోతుందని అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇంకా కొంత యాంగ్జైటీ ఉందని నిజానికి వ్యాధి తగ్గిపోయిన తర్వాత డాక్టర్ని అడగక్కర్లా వాడికే తెలుస్తుంది డాక్టర్ కూడా వీడిని అడిగే చెప్తాడు వ్యాధి తగ్గిన తర్వాత అడిగే చెప్తాడు వాడికే తెలుస్తుంది నాకు జ్వరం వచ్చింది ఒకసారి మా అమ్మగారు అన్నం పెట్టాను అప్పట్లో జ్వరం వస్తే రంకడమే అన్నం ఏం లేదు అంటే అంటే అన్నం పెట్టంటే మా అమ్మగారు ఉన్నారు జ్వరంలో తినకూడదురా వద్దు అన్నం పెట్టను నీకు నేను ఒప్పండు ఏదో అయిపోయింది మరి నాకు అన్నం ఎప్పుడు పెడతావు నువ్వ అడిగితే చెప్పారు నీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు పెడతాను ఇప్పుడు చెప్పు నువ్వు నీకు ఇప్పుడు ఆకలి వేస్తుందా నోరు చేదుగా ఉందా లేదా నీ ముందు నేను అన్నం వడ్డిస్తే నువ్వు తినగలవా ఆకలి వేస్తోందా నోరు చేదుగా ఉందా నీరసంగా ఉండడం వేరు అన్నం తినాలనే భ్రాంతి వేరు అవన్నీ పక్కనట్టే అన్నం తినాలని భ్రాంతి ఒక హ్యాబిట్ ఒక అలవాటు మనం పోయిది కానీ అదంతా వద్దు నీకు ఆకలి వేసి నిజంగా తినాలి నేను తినగలుగుతాను తినాలి నోరు చేదుగా లేదు అని నువ్వు చెప్పు నాకు నేను పెట్టేస్తాను ఇలా నేను వద్దని మొన్నాడు పొద్దున్న నేను ఇంకా అడగలేదు ఎందుకంటే నా నవరు చేదుగా ఉంది నాకు తినాలనేది నీరసంగా ఉంది ఆ మొన్నటి పొద్దున్న అమ్మ నేను ఇవాళ భోజన చేస్తాను మీకు సరే కారు పొడగొట్టి చారు పెట్టి పోయిన పెట్టేశారు కాబట్టి ఎప్పుడని ఈ యాంగ్జైటీ అనవసరం అంతే ఆ యాంగ్జైటీ ఉన్నంత సేపు కదా అనవసరం అవుతుంది ఐంట్ వర్క్ కాబట్టి గుణాతీతడు అన్నది ఎఫర్ట్ మీద అవుతుంది బీన్ ఇన్ సత్వ యూఆర్ ది గుణాతీత ఆల్రెడీ యూఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ గుణాతీత You have పూర్ణమాదా హరిజ్యో నమ హరి శ్రీకృష్ణార్పణమస్సు వచ్చే